కూడా ధనుమ యొక్క యాదార్థులు నేను నచ్చించటానికి లైకా బుద్ధుడించినటువంటి యొక్క అర్థం లేకపోతే ఉన్నారు ఎవరైనా సరే ధన్యవాడు నుండి కొట్టుతున్నాయని ఆ ముఖాన పట్టి రాసు పెట్టేశాడే వస్తున్నా పెట్టకుండా ఆ మణిపూర్ ఉన్నది ఆ ఉప్వాహంలో ప్రతిపాదించినటువంటి యొక్క ప్రోగ్రానికి వచ్చేసింది కూడా ఈ ఉత్ప్రవాహం చూస్తే అత్యంత వస్తువున్నారేస్తుంది కాదు తండ్రి ఎప్పుడూ ఆ వంతుల వివాహంతో వివాహం చేస్తున్నాడంటే వెళ్ళిపోవాలి మళ్ళీ రామా అది తండ్రి చేస్తూ ఉన్నాడు భాగం తరవాడై అంటాడే తమప్పుడు Everyone's gone through The heat, the heat, the heat The heat, the heat, the heat యర్ నైట్ ఇదను సాధిруем फुटबॉल हवा में होना था इजार्ट तो रोबोट के नीचे दादा कैप्टन कौन को बुलाओ मुझे चाहिए तो ठीक है तो वही है दादा क्रिकेट से नहीं नहीं चाहिए मुझे काफी बहुत रिया गति ज्यादा है क्या खेल మహను అనే విధమైనటువంటి అనర్థ లక్ష్యము లేవత్తు కూడా పెళ్లిపోయి పరివాహం లేవత్ తీసుకుంది పల్లెలాట తలుపులు వస్తు भू परक्ष ने जकेना ताकी आबाज ते बचा से तू स्थान चढ़े येचा पत्थर मत उंगली ले भू परक्ष ने जकेना और सब खेत पर चले देले बल वो ताकी आकाज ते बचा పది అప్పు చేసిన ఫలము చేయము చేసినటువంటి ఫలము ఎంతమందు తత్పదము అప్పులందరి తల్లిని నమస్తినట్లయితే అంత ఫలం వస్తుందట అట్లుంది చూసిన నూతులు తనకు ఉద్దేశం చేత ఆ వెలుగు నిండా కూడా వెళ్తూ దేగా కూడా వెళ్తొస్తూ ఉన్నాయి నైదేరాడు Amen. All right, then I'll jump in. కళ్ళు ఒకరు పెట్టి అర్థమే పాదవే వచ్చాడు కోపం వచ్చినట్టు అర్చరులకి పాదవేరు ఉంటూ ఉన్నాడు సుమాను నమస్కూరుస్తూ ఉంటే కానీ పాత వక్క మనుషాని ప్రాప్తేటదేమని ఆచర్యూ ఎట్లా చూడాలంటే ఐదు సంవత్సరాలు ఇంకొచ్చే వరకు రాజునాదిగా చూడాలట అంత ప్రేమగా అంత గౌరవంగా చూడాలన్నా దర్శనమి దశహదుగా అక్కడి నుండి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరం వరకు సేవ గురువాదుగా ఇప్పుడు పద్ధతి హద్దులు పదహారు పవంతులు వచ్చింది ఏంటి మిత్రుడు మాదిగా స్నేహితులు మాదిగా చూడాలన్నారు అక్కడి నుంచి తగ్గల హితే వాతావరణంలో సరిపోతుంది అలా జాగ్రత్త పోవడం శాస్త్రుతో ఉంది కాదక్కట కోర్చి మధ్యలకు గురి దగ్గర చెట్టు సన్నిహితమంత వలన స్వార్థం చేసి స్తూ ఉంటాయి ప్రేమ మహత్త అర్థంలో నిజామో ఆ పునాలు భగించింది ఎది నిలిచిన తగ్గ ఎందు ఆ కుదాపల సన్నిహితమైందట అంటే రోజులా ఉంది గుర్తున్నారు తిండి నాదనా సమయము నిత్యము తోడు కడు సత్యగిరి తిండి నాదనా సమయము నిత్యము తోడు కడు సత్యగిరి నే మేము కీర్తి గాయల సంధుతనమై మనసుని భక్తున్నా అది అది కూడా అంటూ ఉన్నారటో తాడు చేతని దహించడానికి ఉన్నట అర్జుని యొక్క అర్జునికి ంతరై బజై raaj ke soone se mein ke taqdeer se badal hi gaya chaat de bhallo mubarak banne mein tum ki ki ये मन के तिरा हो गयो चले जब ही बोल न कांच मुरारी नावली दीवाने चित्त पे भाती है गुण इतनी कलेमो ऐ प्रभु आए तो पत्थर नहीं गिर सोरा మా తాతగారు ఉన్నారే సమస్తమైనటువంటి చచ్చిలా ఉన్నది ఇంట్లో దీర్ఘసాలు నన్ను గొడవలు చేరి తన పరిసరాల ముందు కూడా వచ్చినటువంటి మేటి పట్టేవాడు మా తాతశేఖా కుమార్ ఎవరు కలిగారు జస్ముద్రంలో మధ్య గురువు ఆదు కూడా చేశాడు ఎవరు మా అన్నగారు సముద్రాల యొక్క కేర్తలు విషయాలు దానికి ఎదురుగా రావాలి ఎవరు అవేది వచ్చినావు జరవంతో వస్తూ ఉన్నావే మీ జీ ఎవరిని వల్ల గంజలు మీ తల్లి ఎవరు వల్ల కనుతరా నేను అవన్నీ ఆది పెద్దకే మా అట్టి గలను నింపి నింపి తనవు నా వారి యొక్క కుమణం కలుగుతా ఇవ్వ చర్చి ఉండేటువంటి నాకు వాహనం కలుగుతా తంటీ ఆ తల్లి అనే వరకు కింద ఆ రికార్ల్లో కాయటువంటి యొక్క మంట ఉన్నది అసలు చేతిపోయింది ఉప్రవాహనుడికి అర్జునుడికి నోదు నెట్లు తిన్నటో This will bring the woosh one shape. Please give me these words And burn as battle as men and the pressure don't get by by staff. Don't give up Don't give up Don't give up Don't give up Don't give up ఎందుకంటే ఇంకేనా ఫలితం గా జరుగుంటా కదా కర్మల కట్టడం కేటొని నది నడుతుంటే గోపాలీవా భరత సంధి కమలాల దొల్వే దొల్వతని కీర్తి కరవతనున్నానా కాలియే అవిదాసుని పేరు పెట్టుకొని ఏమిటయ్యా ఈ మాటలో మీరన్నారు అన్నారుగా రేపు లేరు ఎవరినైంది అర్జునే కుమారుడైంది కానీ తెలుస్తా లేకపోతాడు అని లేదా అంటే గృహం ప్రవేశించి అట్లాగేందు అర్జునులతోంది నాకు ఇక్కడ ఎంత ఉన్నవాళ్ళు ఎక్కడ వాళ్ళు సాత్కి ప్రతి ముందు సంసద్ధ్వేనధ్వజువు వీళ్ళందరినీ కూడా కొట్టే కాదు ముందు అర్జుల రైతులు వేయాలి వీళ్ళందరినీ చేరుగుతారు చెమట్లు పట్టిపోతూ ఉన్నాయి కలుస్తూ ఉంటే సుందర పాదాల గందం దగ్గర ధను అయిన అధము తెల చిను రూప్రభులే కనుక నామాచార్యం అవుతాడు కనుక మేము టెంపుల్ వచ్చిన పల్లేదు అని నిద్రపోయాట ఎక్కువ తెలవదు స్నానం చేసి తన యొక్క ముఖ్యం లేవచ్చు కూడా ఎండ వింటారట మన ధైర్యంగా చేయవలసిందన్నాడు అనే ఒక వడ్డేసింది ఆ పను స్వేసి ఒక పనులు వదిలేస్తారట ਬਾਰ ਨੂਰ ਬਾਰੇ ਬਾਬਾ ਲਖਦੀ ਨੂਰ ਚਲਦੇ ਕਿਰਮਾ ਹਾਦਸਾ ਨੂੰ ਬੋਲੋ ਤੇ ਮੁੰ ਲੱਭੇ ਜਨ ਜੋ ਤੁਮ ਨਾ ਦੇ ਕਿਨਨ ਲੱਭਦੇ ਵੀ ਗੋਲੋ ਯਹ ਮੰਦੋ ਕਲੇ ਬੇਖਛਮ ਮੂਗਾ ਲੇ ਤੁਹ ਕਲਪਿਤ ਜਨੋ ਤੁਹ ਬਲੰਗੋ ਨੇ ਮਿਰਤਨ ਲਜੇ ਹੈ ਅਜੋ ఓ దానదత్తము తత్విశమి నిబిటి యువర్జతము మల్లే సైమా చిత్తంగదాత్మయే జు తల్జతమికి కదల రైవోండిడి పలికి మెత్తని గం వీర పాషన రహవ అమ్మా తా ండలిక శితుోదయాండి యదోతులు ప్రత్యక్షంగా వచ్చారయ్యంగా ఉన్నారట ఇది కాదు బాగు అట్లాంటి యొక్క సైన్యము టువంటి వర్థం లేవతూ కూడా ఒక్కసారి వెళ్ళేటువంటి ఉంటాయి వచ్చి అంటే ఆ త్రివాహులు ఎవడు లాతయం మనకెవరు I don't know what the same is, I think it's all. My love is the same, I love you. My love is the same, I love you. My love is the same, I love you. I love you, I love you. వేశాడు అడికి ఒక అర్థం రవాడేసే వరకు పడిపోయాడు దాని చెప్తాడు అని మాటేది పెట్టుబాయి పెట్టుకుంటే పంచాయ కబ్బులు నన్ను దేవుడా గీకొనడానికి మితిమౌవు తల్లి పుష్పమును పూయించు దేవుడా ఏయ్ మొగువా హలా లొంగిండి పోదు నా తా ప్రభువుల మితిమౌవుని తమ్ముడు ఉంటా చెతూ నాట స్వామి మీ సమస్త జన్మము నిశ్చల బుద్ధి వెళ్ళింది అందు మాటలు మేమని తరలిస్తూ వీరహం గేమ్ పంచము లేదు అరే అహంకారో లేదు మహం వస్తున్నాహం ఉన్నారే జన్ ఉండదు కదా మీ పది ఉంటే లేదు ఉండదు అధర్మ ఆయన చేసి నకము అధర్మ ఆయన దేవుట మేమవు మీద కానున్నో ఎందు <analyze anthropology> చేసి ఒక్కడి మృత్యువర్ చేశాడు ప్రద్యుమ్నిట సైన్యం మీద పోసుకోవటం వస్తూ ఉన్నాడు యొక్క అలమాత నిలబడ ప్రయోగాలు నాడు శూన్యాదిగా పక్కలుతూ ఉన్నాట ఎక్కడు చూసిన తానే అవసరం చూడేశాడే సాక్షిని పడి కొట్టేశాడు అయి నౌహుణీలు దింప ఉబ్లో అనే చేతిలో ఎట్లా ఉంది ఎంత రంగు మహాభోతుట అది సమయం ఈ భోతుల్ని తినయట చంద్రవేగిలికాంత గు <laughs>